వచ్చినాజిస్తారు ప్రేజులాడు అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు మనం ఆన్లైన్ స్కైప్ లో ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టుకుందాము కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు సర్వశక్తి మంతుడవు సర్వోన్నతుడు అయిన ఆది కాలం నుంచి ప్రభ అంతం వరకు ఉన్న దేవుడవునైనా అల్ఫయో ఒమోగేయో నీవే ఉన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీరు నడిపించండి ప్రతి కూడా ప్రభా తండ్రి ప్రార్థన పూర్వకంగా నీకు కార్యక్రమంలో తండ్రి పాల్గొంట కృప చూపించండి శక్తి చేత బలం చేత కాదని ఆత్మ ద్వారానే కారుణి జరిగించే దేవుడవు గొప్ప దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు కృపలో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభ ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా ప్రభావ నడిపించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా స్తోతుల పైన ఆసీనుడు పైన ఏసయ మా మధ్యకు దిగి వచ్చిన దేవుడు చెల్లిస్తున్నాం ప్రభా మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు మాతో మీరు మాట్లాడుతున్నందుకు మమ్మల్ందరినీ కూడా ప్రభావ నీకు కృపలో జ్ఞాపకం చేసుకొని నీ యొక్క అరుచేతులు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభా మరి ఈ రాత్రి కళ సమయం ముందు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యంలో ప్రభా మరి ఎవరెవరు ఎక్కడెక్కడ వింటున్నారో ఎంత దూరం వెళ్తుందో ప్రభా వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రభ కార్యం జరిగించండి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించండి ఏసీ ఆ పారిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరు కుటుంబంలో జరిగించండి నాయన ప్రతి ఒక్కరూ ప్రభానతండి రక్షణ భాగ్యం అందుకున్నటుకు ప్రభా అంతే కాలంలో ప్రభావతండి భయంకరమైన దుర్దినంలో మేము ఉంటుండగా మమ్మల్ని అందరినీ ప్రభానితండి రక్షణ నావలో ప్రభావ మమ్మల్ని తోడుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థతలు ప్రభా గొప్ప కార్యం తగ్గిన ప్రభావం మరి కుటుంబాలలో జరిగించండి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కేబీపీఎం మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్క కుటుంబంని జ్ఞాపకం చేసుకునండి కుటుంబం ప్రతి వ్యక్తి పైన ప్రభ పరుషుత ఆత్మాభిషేకం దయచేయండి ఏసీ తండ్రి ప్రభ ప్రతి ఒక్కరూ నా తండ్రి నీకు సన్నిధిలో ప్రభ అతని ఎదుగుటకు ప్రభ ప్రార్థనలో నా తండ్రి నా అతని విశ్వాసంలో ప్రభ ముందుకు సాగుటకు ప్రభ కృప చూపించండి నా ప్రార్థన ఆత్మను మాకందరికీ దయచేయండి తండ్రి ఏసీ ప్రభ ఆటంక పరుసిన అంధకారం శక్తులు ఏసేయా శక్తిగలి నామంలో కాలిపోను గాక నా తండ్రి ప్రభ మరి మీ వాక్యం విచనైన బిడన్ ప్రభ మీ యొక్క శిల్వ చాట్ను మరుగుపరుచుకోనండి మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని ప్రభానతండి సరి చేయండి నా తండ్రి ప్రభ మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ఈ రాతి కాలం అందు ప్రతి ఒక్క కుటుంబంని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభానత మీ పాద సన్నిధి తీసుకొని వస్తున్నాను ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ పరిశుద్ధ నామంకి చెల్లును గాక ఏసు క్రీస్తు పరిశుద్ధ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ సిస్టర్ థ్యాంక్ యూ అక్క పరాజ్ కదా పాట పాడతారు ప్రైజ్ రాజర్ సిస్టర్ ప్రైజ్ లోడ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లోడ్ సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్ ఓకే బ్రదర్ పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ జాతి ఈ జాతి ఏ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి ఆ జాతి ఈ జాతి ఏ జాతండి జాతండి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కన్న దేశమే మన సొంత ఊరండి ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కనన్ దేశమే మన సొంత ఊరండి అయి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము అయి పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము ఆ రక్తం రక్తం ఏ రక్తమండి క్రీస్తూ రక్తమే పాప పాపండి ఆ ఈ రక్తం ఏ రక్తం అండి క్రీస్తూ రక్తమే పాప పాప అండి అది పోదాము పోదాము పయన మోదాముదాము పోదాము పయన మోదాము చెప్పబోదాము ఈ లోకం ఏ లోకండి వాటిక మేముకపోదాము పోదాము పైన పోదాము చెప్పబోదాము వార్త చెప్పబోదాము ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమ అండి క్రీస్తే సుప్రేమలో మార్పు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 పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన మోదాము సువార్త చెప్పబోదాము అలా థ్యాంక్ యూ సిస్టర్ ప్రెజ వాక్యం షాస్టర్ అందరికి వందనాలు దేవీ నామంలో మీ అందరినీ దేవుడు మనందరినీ దీవించింది కదా మరి ప్రార్థించుకొని వాక్యం చూసుకుందాం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ యొక్క దేవిన మీ అందరికీ వందనాలు ఆయన నామానికే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమగల ప్రభు పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి సర్వాధికారి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞ తెలుస్తూ తుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తూ దేవ వాందరమాతో మాట్లాడండి ప్రభు మామూలు మేము సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ప్రభువ అంతకాలంలో మేము ఉంటున్నాం ప్రభువా మరి మామూలుని సరి వాక్యము విని మా హృదయాల్లో భద్రపరచుకున్నకు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని నామానికి మైమక్కలుగునగాక అపస్తులైన యసుప్రభు సహోదరుడైన యూధ రాస్తూ ఈ విధంగా మరి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు ఏంటి అంటే యూధ పత్రికలో ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన పదిహేడవ వచనము ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఈ కాలమును బట్టి మనము గ్రహిస్తే ప్రతి ఒక్కరు విషయంలో మనుషుడు ఎవరైనా అందుకనే ప్రభు మరి తన సేవకుల ద్వారా బయలుపరిచింది ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని ఆయన స్పష్టమైన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన మాటలు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడును లేడు అని భూమి మీద ఆయన స్పష్టంగా మరి రాయించాడు ఆయన ఆత్మ ద్వారా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనము ఆయనలో ఉన్నామా ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనము జీవింపజేయ జీవి జీవించగలము ఇతరులకు మనం ప్రకటించగలమని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఆ విధంగా ఆయన మాట్లాడుతూ యూద పత్రిక అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ప్రియులారా అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుసు పరిహాసకులు ఉరని అని చెప్తూ ఉన్నాడు అంత్యకాల దినములు కాబట్టి మరి మొదట ఆ కాలంలోనే ఈ కాలాన్ని గ్రహించి రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క మరి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు అందుకనే అంటున్నాడు అయితే ఈ ప్రియులార తమ భక్తిహీనమైన దురాశలు ఎందుకంటే భక్తిహీనమైన దురాశలతో ఉంటున్నాము భక్తిలో అనుకొని మనము కొనసాగుతున్నాం కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన ఏసు క్రీస్తు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఎందుకంటే ఇది జ్ఞాపకం చేయబడుతున్నది ప్రతి ఒక్కరికి మరి మనందరికీ జ్ఞాపకం చేయబడుతున్నమాట ఎందుకంటే ఈ లోకము దీని ఆశ గచించుతున్నది ఎందుకంటే ఈ అంత్యకాలంలో మనం ఉంటున్నాం ఎందుకంటే మరి ఆయన రాకడ సమీపంగా ఉందేమో ఎందుకంటే ఆయన మరి అమతాశ్వర్తలా ఒక మాట మరి తండ్రి కుమారునికైనా దేవదూతలకైనా ఆయన రాకడ తెలియదంట తండ్రికి మాత్రమే మరి ఆ రాకడ దినమును ఆయన నిర్ణయించి పెట్టాడు అందుకనే ఈ అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని ఆ మన ప్రభువైన యేసు క్రీస్తు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి ఆ మాటలే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అందుకనే మరి అదేవిధంగా అట్టివారు ప్రకృతి సంబంధులు అని అంటున్నాడు భక్తిహీనంగా ఉండేవారు ప్రకృతి ప్రకృతి సంబంధులు అంటున్నాడు అందుకనే ఆ మన ప్రభు అయిన ఏసుక్రీస్తూ అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని అట్టి వారు ఎవరంట ప్రకృతి సంబంధులను ఆత్మ వారై ఉండి భేదములు కలగజేస్తున్నారు అంటుండే అంతే ఇప్పుడు సంఘాలలో మనుషులలో అనేకమైన భేదాలు కనిపిస్తున్నాయి మనము గ్రహిస్తూ ఉన్నాం ఒకరి మీదికి ఒకరు లేస్తూ అనేకమైన విపత్తులతో మరి ఈ లోకంలో జరుగుతున్న విధానాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం కానీ మనము ఎట్టివర ఎలా ఉన్నాం మనము ఆయనకు లోబడి ఉన్నాం గ్రహించుకొని మనము ఆ విధంగా మనము ఫాలో అయ్యే విధంగా మనము గమనించుకోవాల అందుకనే ఆయన పరిశుద్ధ ప్రవక్తలు రాయించాడంట అపోసుల పూర్వ మందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నడి ఎందుకంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు ఆయనకు అనుకూలంగా ఉన్నారా సిద్ధపాటు కలిగి ఉన్నారా అని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు అందుకనే మొదట మాట్లాడింది అదే అన్నట్టు ఆయన పదిహేడు వచనంలో అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన ఆ భక్తి భక్తి కూడా హీనంగా మనుషులు అందుకనే ఆ ఏమంటాడంటే మతైశ్వార్తలో ఒక మాట ఆక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోను అని మరి ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఆత్మధార అందుకనే అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉంధురని జ్ఞాపకం చేస్తున్నాడు మనము ఆ మాటలు మన హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే వీరంట పంతొమ్మిదో వచ్చున్నాడంటే అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని ఉండి భేదములు కలగజేస్తున్నారు ప్రతి ఒక్క సంఘంలో భేదములు ఇది మా సంఘము ఇది మీ సంఘము ఇది తక్కువ వారి సంఘము ఇది ఎక్కువ వారి సంఘము కానీ ఒకరికొకరు మనుషులకు మనుషులే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే విధానాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకనే మనము గ్రహించుకునే ఉండాల ఎందుకంటే ఆ యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని అంటు ఆ రోజు రాసిన మాటలు మనకు ఇప్పుడు ఈ యొక్క ఆత్మధారా బలాన్ని చేకూరుస్తున్నాయి అందుకనే మనము అటి ప్రంట అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై వారునై ఉండి భేదములు కలగజేస్తున్నారు అంటుండి ఇక్కడ మరి భేదములు కలగజేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆత్మ లేని వారిగా ఉంటున్నారు వాళ్ళు ప్రకృతి సంబంధులు అని దేవుడు ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అందుకనే భేదములు కలుగజేస్తూ ఉన్నారంట ప్రియులారా మీరు విశ్వసించి విశ్వసి విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు ఎందుకంటే ప్రియులారా మీరు విశ్వసించు ఆ అతి పరిశుద్ధమైంది అతి పరిశుద్ధమైంది దాని మీద మిమ్మును మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువకు వేసు క్రీస్తు కొరకు కనిపెట్టుచు దేవిని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకునియుండు అంటుండి ఇక్కడ కాచుకునియుండు దేవుని ప్రేమ మరి ఆ విధంగా ఉంది అని చెప్తున్నాడు మరి పరిశుద్ధమైంది దాని మీద మిమ్మును మీరే కట్టుకొనచ్చు అంటుండు మనమే జాగ్రత్త పరుచుకోవాలా మన హృదయాలను కలవరపడకుండాట్లుగా మనమే మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని ఇక్కడ మరి దేవుడు రాయిస్తూ అందుకనే ఇరవై ఒకటో నిత్య జీవార్థమైన మన ప్రభువాగు అంటు నిత్య జీవము ఆయనలో ఉంది కాబట్టి నిత్య జీవార్థమైన మన ప్రభువాగు ఏసుక్రీస్తు కనికరము కొరకు ఆయన కనికరము ఆయన కనికర స్వరూపుడు కాబట్టి మనము గ్రహించుకోవాలి ఎందుకంటే ఆ కనికరము మనలో ఉండాల ఆయన ప్రేమ మనలో ఉండాలి అందుకనే నిత్య జీవార్థమైన మన ప్రభువాగు ఏసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవిని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకునే ఉండడి మనము వీళ్ళకాలము ఆయనను చూస్తూ ఉండాలా ఆయన ఆయనను కనిపెడుతూ మన సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇచ్చేది మనకు తెలియదు కాబట్టి ఎందుకంటే కుమారుడుగు దేవదూతలు కూడా ఎరగరంట ఆ రాకడ సమయము అందుకనే రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తున్నాయి జనం మీదికి జనము భూకంపాలు అక్కడక్కడ కరువులు మరి అనేక మంది మరి చనిపోతూ ఉన్నారు అందుకనే మరి మనము మనం మంచుకున్నాంలే అనుకోకూడదు ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకే తెలియదు కాబట్టి ఎంత కాలంలో ఉన్నాం కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ దేవుడు అందుకనే మనం గ్రహించుకోవాలి ఇరవై వచనంలో సందేహ మీద కనికరం చూపుడి అంటుండు ఒకవేళ బలహీనులు అయి వారి మీద కనికరం చూపండి అంటుండు మనం కనికరం చూపే వారిగా ఉండాలి దేవుని నామంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అంటుండు మనము ఈ విషయాలలో ఏం చేస్తున్నాము మనం గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుడు మరి మన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించిన మాటలు అనేకులు నెరవేర్చి మరి వాళ్ళు అతసాక్షులుగా అయిపోయిన వారు ఉన్నారు వారిని బట్టి ఎంతో వేల రక్షణ పొందినట్లు మనం గమనిస్తాం కానీ మనము మరి ఆత్మల రక్షణ కొరకై మనము ప్రయాస పడాలి అందుకనే ఏమంటున్నాడంటే ఇరవై మూడవ లాగినట్టు కొందరిని రక్షించండి శరీర సంబంధమైన వారి అపవిత్రత అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక అలాంటి వారితో మనం అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పు కొనక విధంగా ఉండమంటున్నాను అసవ్యించు భయముతో కొందరిని కరణించుడి అంటు మరి ఎలాంటి అపవిత్రత మనకు మరి లోకానుసరమైన జీవితాన్ని మనం జీవించకుండా ఈ విధంగా అశవయించుకోవచ్చు భయముతో కొందరిని కరుణించుడి అంటుడు మరి మనము కరుణించే వారిగా ఉండాలా ఎందుకంటే మనము ముందు జాగ్రత్తగా ఉంటేనే ఇతరులను కాపాడగలుగుతామని దేవుడు మరి ఈ విధంగా తెలియజేస్తున్నాడు యువధ పత్రికలు అయితే ఇరవై వచనంలో త్రొటీల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగాను నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ఆ ద్వితీయ దేవునికి మన ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక ఆమె అని ఇక్కడ చివరిగా పత్రికను ముగిస్తూ ఉన్నాడు అందుకనే మనము గ్రహించుకోవాలా ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుమంటున్నాడు రక్షించమంటున్నాడు శరీర సంబంధమైన వారి ఆ అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పక నొప్పుకొనక ఆ ఎట్లుండాలంటున్నాడు అసహ్యుకొనొచ్చు భయముతో కొందరిని రక్షించుకోండి ఆ అపవిత్రమైన విధానాలు మనము దూరంగా ఉండాలి వాటిని అసహించుకోవాలని అంటున్నాడు త్రొటీలకుండా మిమ్మను కాపాడుట తన మహిమ ఎదుట మిమ్మును నిర్దోషులుగాను నిల్వబెట్టుటకు శక్తి మన రక్షకుడైన ద్వితీయ దేవిని కంట మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక ఆమెనని ఇక్కడ ఈ పత్రికను ముగించాడు మనము ఇన్ని రకాలుగా ఆయన ప్రయాసపడుతూ మన ఈ పత్రికను మరి ఆ కాలంలో రాసిన పత్రికలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి మనం గ్రహించుకోవాలా ఎందుకంటే అది అరవై అధ్యాయము విషయ గ్రంథం అరవై అధ్యాయము రెండో వచనంలో ఒక మాట మరి దేవుని పశుధాత్మ ద్వారా మరి ఈ విధంగా రాయి పెట్టాడు ఏమని అంటున్నాడంటే నిశేయ అరవై అధ్యాయము రెండో వచనంలో చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అంటున్నాడు అవును పాపమనే చీకటి ధన ధనం చీకటి డబ్బు అనే చీకటి అహమనే చీకటి ఓర్వలేనితనం అనే చీకటి ఎన్నో విధాలుగా ఈర్ష కుళ్ళు ఇలాంటి చీకటి మనుషులను తన గొప్పతనం గురించి తనను తాను హెచ్చించుకునే విధానం గురించి ఈ విధానంలో అందుకనే అంటున్నాడు మనుషులు ఈ విధంగా భూమి మీద ఉన్నారు కాబట్టి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది ఒకరినొకరు అప్పగించుకుని ఒకరినొకరు చంపుకొనిస్తున్నారు ఒకరిని దోచుకుని తల్లిదండ్రులను కూడా చంపే విధానాలు ఇక్కడ కనిపిస్తూ భూమి మీద కుమారులు తండ్రి మీదికి తల్లి అత్తకు కోడలు ఈ విధంగా అన్ని వ్యతిరేకమైన కార్యాలు పాపము లోకములో విస్తరిస్తుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడుము భూమి చీకటిని కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఆయన ఏమాత్రము కూడా చీకటై లేడు దేవుడు ఆయన అనుసరిస్తే మనకు ఆ చీకటి ఉండదు కానీ ఇక్కడ చీకటికి అమ్మడానికి కారణం ఏంటంటే మనుషుల్లో పాపము అనేది బీజము చావలేదు కాబట్టి ఇక్కడ అందుకనే అంటున్నాడు చూడుము భూమిని చీకటికి అమ్ముతున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది కానీ యహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుస్తున్నది ఎప్పుడంటే మనము ఆయనను హృదయపూర్వకముగా అనుసరించినప్పుడే మరి ఆయన మన ప్రకాశిస్తాడు మనము ఈ యొక్క చీకటిలో ఉంటే మరి అందుకనే ఆ చీకటి మనలను కమ్మే విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చీకటిలో ఉండటకు చీకటి సంబంధం కావు కాబట్టి చూడుము అందుకనే అంటున్నాడు చీకటి భూమిని కమ్ముతున్నదంట గట్టిక చీకటి జనములను కమ్ముచ్చున్నది జనములు మరి ఏ జనములైనది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మనము చీకటిలో ఉన్న కాము అని రోమ మాట్లాడతాడు కురంది పత్రికలో మాట్లాడతాడు పౌలు గారు మనము ఈ అంధకార సంబంధమైన క్రియల నుండి మనము విడుదల పొందినం కాబట్టి మనము మరి ఈ చీకటి సంబంధులుగా ఉండకూడదని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అందుకనే చూడుము భూమిని చీకటి కమ్ముతున్నది కటిక చీకటి జనములను కమ్ముచ్చున్నది ఇప్పుడు చీకటిలో జీవించేవారు దేవుల్లో ఉండి కూడా చీకటిలో జీవించే చాలా మంది ఉన్నారు అందుకనే మరి జ్ఞాపకం చేస్తున్నాడే యహోవా మీద ఉదయించుతున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది అవును మన మీద ఆయన మహిమ కనబడేటట్లుగా మనము ఆయనకు లోబడి ఉండాలని మరి ఆయన సెలవిస్తూ ఉన్నాడు అందుకనే మూడవ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు జనములంట నీ వెలుగునకు వచ్చేదరు వెలుగు నీలో ఉంటే జనములు నీ వద్దకు వస్తారని ఇక్కడ మాట్లాడుతున్నాడు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అంటుడు రాజులంట నీ ఉదయ కాంతికి వచ్చెదరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే జనములు చీకటి అమ్ముచ్చు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించుకునేది ఏంటంటే మనము ఆయనను అనుసరించి నడుచుకునే వారిగా మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలా అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లోకంలో కొంతమంది విషయాలలో ఇప్పుడు ఎందుకంటే జనములు అని ఆయన ఎందుకు చెప్పిందంటే మరి కొంతమంది జనములు ఆ విధంగా ఉన్నారేమో కానీ మనలో ఉండకుండా మనము జాగ్రత్త చూసుకోవాలని ఈ విధంగా మాట్లాడుతున్నారు అయితే మతైశ్వ వార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ లోకంలో నడి నడిచే విధానాలు ఏ విధంగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే ప్రతి ఒక్క బోధకుడు ఒక్కొక్క రకంగా ఉంటారు ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకంగా ఉంటుండ అది కాకపోతే మనము వారిని ఏ విధమైన మరి విధానాలు మాట్లాడలేము కానీ కొంతమంది క్రీస్తును చూపిస్తారు కొంతమంది వాళ్ళనే చూయించుకుంటారు అది కాదు కదా క్రీస్తు మన కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మనము విమోచింపబడ్డామని మరిచి మరి అందుకనే ఆ విధంగా మరి మాట్లాడుతూ ఈ యొక్క విధానాన్ని మాట్లాడుతూ ఉంటాడు అందుకనే మత్తైసు వార్త పదిహేను పద్నాలుగులో ఏమంటాడు వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటులో పడుదురు కదా అని నేను అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపుమని ఆయన అడిగిందట అయితే ఈ దారి చూపే బోధకులు కూడా మరి సరి అయిన బోధించక మరి అన్ని వ్యతిరేకమైన విధానాలు చేస్తే కూడా మరి దేవుని దృష్టిలో అది పాపముగా పరిగణింపబడుతుంది కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే ఇది భ్రష్టత్వము సంభవించింది ప్రతి ఒక్కరు ఇది మోసపో అత బ్రహ్మపరచు ఆత్మలో ప్రతి ఒక్కరు ఉన్నారు అది మనసుకు ప్రతి ఒక్కరు మనం గ్రహించుకోవాలి లేరు మేము లేవు అనే అనే విధానంలో ఎవరు లేరు ఎందుకంటే ఇది నిజము ఇది మన ఆత్మకు ఒక పరీక్ష ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది కాబట్టి మనము మనలను పరీక్షించుకునే విధానాన్ని నేర్చుకోవాలి తప్ప మనం చెప్పిన వాక్యాన్ని మనము వ్యతిరేకించకూడదు ఎందుకంటే ఇది ఎవరు చెప్పినా ఇది దేవుని వాక్యం కాబట్టి అందుకనే అంటున్నాడు వారి జోలికి పోకుడి వారు గుడ్డివారు అయ్యుండి గుడ్డివారికి త్రోవా చూపువారు చూపువారు గుడ్డివాడు గుడ్డివారికి త్రోవా చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అంటున్నాడు అయితే మరి దేవుని విషయాలు తెలియని వారు దేవుని గురించి చెప్తే అది అర్థం కాదు కాబట్టి మేము అన్నీ తెలుసు మాకు అని మనము వారిని వెంబడి పెట్టుకొని వస్తే మనము పడతాము వాళ్ళు పడతారు అందుకనే దేవిని విదానాని మనము తెలుసుకునే వారిగా మాత్రమే ఉండాలని ఇక్కడ సెలవిస్తూ మనము గ్రహించుకోవాలా మనం గుడ్డివారము కాం అందుకనే మనము ఆయన నామానికి మహిమ తెచ్చే వారిగా మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తూ మనము అగ్గాయిలో చూసుకుందామండి అగ్గాయి రెండు ఏడులో అగ్గాయి రెండు ఏడులో నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను మహిమతో నింపుదును మన మన మందిరాన్ని మహిమతో నింపుతాడు మందిరమే మనము కాబట్టి అందుకని అంటున్నాడు నేను ఈ అన్యజనులందరినీ కదిలిం కలి కదిలిస్తాడంట దేవుడు మన సువార్త ద్వారా ఎందుకంటే సువార్త ప్రకటింపొంది అవ్వడు రక్షన పొందడు కాబట్టి మనం సువార్త ప్రకటించే వారిగా మాత్రం ఉండాల ఎందుకంటే ఆయన ప్రేమను ప్రకటిస్తే కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే కాబట్టి అందుకని అంటున్నాడు నేను అన్య కదిలింపగా అన్య యొక్క ఇష్ట తేబడను అయితే నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి యగు యుహోవాక్కు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు మనము ఈ విధంగా రక్షణ సువార్త ప్రకటించే వారిగా ఉండాల ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు వెండి నాది బంగారము నాది నాదే వెండి నాది బంగారము నాది ఇదే సైన్యములకు అధిపతి యగు నీది ఏది మరి మనది లేదు సమస్తము ఆయనది సమస్తము భూమికి పునాది ఆయననే కాబట్టి మనము సమస్తము ఆయనకే అర్పించే వారిగా ఉండాల తొమ్మిదో వచనంలో ఈ కడవారి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుతున్నాడు ఎందుకంటే మనం విచ్చేవారిగా ఉండాలి ఇవన్నీ ఆయనయే ఇవి మనయాని బిగపట్టకూడదు ఆయన కిచ్చే పెట్టి ఆయనకి ఇవ్వాల అంటాడు కైసరి కైసారికే దేవిని అంతే అని అంటాడు అందుకనే ఆ మహిమ ఏ విధంగా ఉంటుందంటే తొమ్మిదో వచనంలో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి దినముల దినము యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యహోవ సెలవిచ్చుతున్నాడు అవును ఆ మహిమనట మించిపోతుందంట కడపటి మునపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుతున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము సమాధానము నినుపను అనుగ్రహించేదను అంటున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యగులు యహోవాకు అంటున్నాడు అయితే మరి మనము దేవునికి భయపడి ఆయన భయభక్తుల జీవితాలు మనం ఎరిగి ఆయన విషయాన్ని మనము ఎప్పుడైనా గ్రహించుకొని ఆయనకు చెల్లవలసినది కృతజ్ఞతా పూర్వకంగా మనము ఆయనకు ఇచ్చేవారిగా ఉండాల మనది కానిది మరి ఆయన మనకిచ్చేది ఆయనకు మనం ఇచ్చేది మరి ఉన్నాయి కాబట్టి మనం గ్రహించుకోవాల ఎందుకంటే దేశమ భాగమైన మరి ఎందుకంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లు అని కూడా అన్నాడు కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి అందుకని సంఖ్యాకాండంలో ఒక మాట మాట్లాడుతున్నాడు సంఖ్యాకాండము పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ విధంగా మాట్లాడను కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా ఎహోవ మహిమ సర్వ సమాజమునకు కనబడేను చూడండి ఆయన మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆయనకు సర్వ సమాజమును విరోధముగా లేపినట్ట వీళ్ళు కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా మహిమ సర్వ సమాజమునకు కనబడేను అప్పుడు ఎహోవ మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి క్షణంలో నేను వారిని కాల్చివేదనని మోషి ఆహరణలతో చెప్పగా ఆయన ఏమంటున్నాడు వారు సాగిల పడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా ఆ విధంగా ఆయనను బతిమిలాడుకుంటున్నారు మరి ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు ఎందుకంటే ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఏంటి అంటే మన కష్టార్జితంలోని ఇయ్యకపోవడం కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యమే మనము బిగపట్టడం కూడా వ్యతిరేకమైన కార్యమే అందుకనే ఆ వారు ఇరవై రెండో వారు సాగిల పడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన నా దేవక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకునేది మరి ఆ విధంగా వేడుకునే వారు ఇప్పుడున్నారా ఎవరికి వారే ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళకే వాళ్ళ గురించే వేడుకుంటూ ఉన్నారు కానీ ఇతరుల గురించి వేడుకునే వారు ఉండాల ఎందుకంటే ఒకరి గురించి చేసిన ప్రార్థన మనకు అది మనకు సమాధాన్యాన్ని కలుగజేస్తుంది అందుకనే మనం గ్రహించుకోవాలా ఆయన సమస్తము సమకూర్చి జరిగించేవాడు మనకు సమస్తము తెలియజేయవాడు సమస్తము మనకు మన మన ఆకలి దప్పులు తీర్చేవాడు ఆయననే కాబట్టి మనుష్యుడు యువకుడు నమ్మదగిన వాడు కాడు అందుకనే దేవుడు ఒక్కడే ఈ భూమి మీద నమ్మదగిన వాడు నమ్ముకునదగిన దేవుడు అని మనం గ్రహించుకోవాలి అయితే అపస్తుల కార్యములు పద్నాలుగు పదారో ఏమంటున్నాడంటే అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం పదార వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చిండి అప్పుడు చూచి చూడనట్టు దేవుడు వదిలేసిడు అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు దానికి పాపానికి ఎలాంటి వ్యతిరేకత లేదన్నట్టు అంటే దాన్ని విమర్శించేది అప్పుడు ఆ దేవుడు పఠించుకోలేదు అందుకనే ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల అయితే ఆయనను ఆయన ఆకాశము నుండి అట్లా కూడా ఆయన ఆ పాపాలు చేసిన కూడా ఏ విధంగా వాళ్ళు నడుచుకున్నా కూడా ఆయన ఓర్చుకొని ఆ ఏ విధంగా ఉన్నాడు అంటే ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయిస్తున్నాడంట మనకు ఆకాశం నుండి వర్షం ఇస్తున్నాడు ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుతున్నాడు మన హృదయాలను నింపుతున్నాడు ఆహారం ఋతువులను దయచేస్తున్నాడు ఆకాశం నుంచి వర్షమును ఇస్తున్నాడు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ఉన్నారు అపసులైన పౌలు ఏమంటున్నాడు అంటే మీరు ఇన్ని పనులు చేసినా కూడా ఆయన చేసే పని అన్నిటికీ మనకు ఆ ఋతువులను మనకు దయచేస్తున్నాడు ఆకాశము నుండి వర్షమును బలవంతమైన ఋతువులను ఆహారమును అరిగ్రహించుతూ ఉల్లాసంతో అంట మన హృదయంలో నింపుతున్నాడు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ఉన్నారు సాక్ష్యం వాళ్ళు అవును నిజమే ఇది ఇది వాళ్ళు చేసిన మరి అవిదానాని దేవుడు చేసిన ఆ యొక్క ఇక్కడ వీళ్ళు బయలుపరుస్తూ మనము ఆయనను కొనియాడే వారిగా మనము ఎంత యేసు క్రీస్తు మన జీవితాలను తగ్గింపులో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడే మరి ప్రతి ఒక్కరూ ఫలించగలరని మనం గ్రహించుకోవాలా ఎందుకంటే ఆ లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయంలో అంటాడు తను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గించబడును అంటాడు తనను తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్న ప్రతివాడు హెచ్చింపబడును అవును క్రీస్తునందు మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలని ఆయన సెలవిస్తూ మనం ఆయన ఆ మాట గ్రహించాలా మనము ఆయన మాటను గ్రహించే ఉండాలా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పత్రిక రెండో కొరంది మూడు పద్దెనిమిదిలో రెండొకరంది మూడు పద్దెనిమిదిలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు మన మనం అందరము మనం అందరము ముసుకులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతి ప్రతిఫలింపజేయుచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం అవును మరి ఎందుకంటే మనము ఆ ముసుకు లేని ముఖంతో ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు మనము పాపం ముసుకు అని మనలో ఉండకూడదు అందుకనే ఆ విధంగా మొదట మాట్లాడాడు ఎందుకంటే చూడుము జనములను చీకటి కమ్ముతున్నది అంటే ఆ ముసుకులో ఉంటే పాపం అనే ముసుకులో ఉంటే పాపం యూబులో ఉంటే ఆ చీకటి ప్రతివాన్ని కమ్మేస్తుంది కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మనం అందరమును ముసుకు లేని ముఖముతో మహిమను అర్థము వలె ప్రతిబింపు జయిచు మహిమ నుండి అతిగా మహిమకు మహిమను పొందుచు ప్రభువగు ప్రభువగు ఆత్మచేతన్ అంట ఆ పోలికగానే మార్చబడుతున్నాం మరి ఇప్పటికీ మనం మార్చబడ్డామా మా హృదయంలో మన హృదయాల్లో ఇంకా ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయని గ్రహించుకోవాలా ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు యువత నమ్మదగిన వాడు కాడు దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు ఆయన్ని సర్వాధికారి కాబట్టి మనం మనుషులను నమ్మడానికి వీల్లేదు అందుకనే రోమా పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఈ విధంగా ఆయన సెలవిస్తున్నాడు రోమా ఒకటి ఇరవై ఒకటిలో రోమా ఒకటి ఇరవై ఒకటిలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరియు వారు దేవిని ఎరిగియు ఆయనను దేవినిగా మహిమపరచలేదంట మనము దేవిని ఎదిగినాము ఆయన రక్తంలో కడగబడ్డాము ప్రతి దుర్నీతి నుంచి మనము విడుదల చేయబడ్డాం కానీ మనము ఏ విధంగా ఉండాలి వారి గురించి చెప్తుండు వారిలో మనం ఉన్నామా మరియు వారు అంటుండు వారు ఎవరు మనమా వారు ఎవరు అందులో మనము ఉన్నామా అందుకనే మనం గ్రహించుకోవాలని ప్రతి ఒక్క అధ్యాయంలో ప్రతి ఒక్క ఒక వచనంలో ఆయన ఎన్నో రకాలైన ఎన్నో మర్మాలు దాగి దా దాచిపెడుతూ ఉంటాడు దేవుడు మనం గ్రహించుకుంటే మరియు వారు అంటే వేరే వాళ్ళు వారు అని మనకు వస్తుంది మనము వారు అని బయట వాళ్ళకు వస్తుంది అందుకని మరియు వారు దేవిని నెరిగి ఆయనను దేవినిగా మహిమ పరచలేదంట వాళ్ళు దేవుడు తెలుసుకున్నా కూడా ఆయనను మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు వాళ్ళు కృతజ్ఞతా స్థుతులు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఆయన ఏం చేసిండు ఆకాశము నుండి వర్షమును బలవంతమైన ఋతువులను ఆయన అనుగ్రహించిండు ఉల్లాసముతో నింపిండు ఆయన హృదయాలను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మహిమ ఆయన మరియు దేవిని ఎరుగు ఆయనను దేవినిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి అంటే వాళ్ళ పంచాదులు వాళ్ళ పొట్టతిప్పలకు వాళ్ళు పోట్లాడుకొని వాళ్ళ వాదాలతోటి వాళ్ళు వ్యర్థులయ్యరు కానీ క్రీస్తు విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే మనము కృతజ్ఞతా పూర్వకముగా ఆయనను కనపరిచే ఉండాలని దేవుడు రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అందుకనే మరియు వారు అంటుండు మీరు అనకుండా మరియు వారు దేవిని ఎరిగియు ఆయనను దేవినిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమల వాదముల తమ వాదము వాదములందు వ్యర్థులైరి వ్యర్థమైపోయిరు వాళ్ళ పంచాదులు వాళ్ళ కోట్లాడలే వాళ్ళకు ఆ వాళ్ళు ఆ విషయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు కాబట్టి వ్యర్థంగా దాన్ని అనుసరించి వ్యర్థులైరి అని అంటున్నాడు అదే ఇరవై రెండవ వారి అవివేక హృదయము అంధకారమయమాయను అంటు అవును అంధకారమే చీకటి అదే ఇప్పుడు చీకటి జనములను కమ్మొచ్చున్నదని ఆ విధంగా ఇది అంధకారము అదే చీకటి వారి అవివేక హృదయము హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి చూడండి ఎవరైతే ఈ లోకంలో జ్ఞానిని కావాలని అనుకుంటాడో అది వెర్రివాడు అది ఎవరికి వెర్రివాడు కావాలంటే కానీ కావాలా ఎందుకంటే ఎంత తెలిసినా కూడా తెలియలేదు నాకేం తెలియదు దేవుడే నాకు బయలుపరిచేవాడు అనే విధంగా ఉండాలి కానీ నాకు తెలిసినంత ఇంకొరికి తెలుసా మాకున్నంత తెలివి ఇంకొకరుకు మేము చేసేంత భక్తి ఇంకోడని చేస్తాడా ఓడు భూమి మీద అనే విధానంలో ఉంటారు కానీ చాలా అది దేవునికి వ్యతిరేకమైన ఆ పాపము ఎందుకంటే మరి ఏలి విషయంలో మనం గ్రహిస్తే మరి నేను ఒక్కర్నే పోరాడుతున్నా ఈ బయలు ప్రవక్తల ద్వారా నన్ను ఒక్కరిని కూడా చంపాలని చూస్తున్నాను మరి అప్పటికి దేవుడు కొంతమంది ప్రభక్తులను దాచిపెట్టుకున్నట్ ఆయన ఆయన ఒక్కడే కాదు వేల మంది ఉన్నారు అక్కడ అందుకనే అతడేమనుకున్నాడు నేను ఒక్కనే తను ఒక్కని కూడా చంపాలనుకుంటున్నారు ప్రభా అంటే చాలా మంది ఉన్నారు అని అన్నాడు అందుకనే ఇంతకుముందు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో చెప్పినట్లు ఆ తను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడను దేవుని విషయంలో ఎవరు హెచ్చించుకున్నా అది తగ్గింపబడవలసిందే ఎవరు తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అనే విధానాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అందుకనే వారి అవివేక హృదయము అంధకారమయమాను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి అంటుండి ఇక్కడ అయితే ఇరవై వారు అక్షయుడగు దేవిని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చి చూడండి మరి ఈ యొక్క దేవిని ఆయన నిజమైన దేవుడని తెలిసి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుణ్ణని వాళ్ళకు తెలిసినా కూడా ఏ మాత్రం కూడా ఆయన ఆయనను మహిమపరచలేదంట ఆయనను గణపరచలేదంట ఎందుకంటే వార హృదయము అంధకారముగా ఉన్నది కాబట్టి వాళ్ళు గ్రహించే వారిగా లేడు అందుకనే వారు అక్షయుడకు దేవిని మహిమను ఎట్లా చేసిన అంట క్షేమగు అది నశించిపోయేదానికి అర్పిస్తున్నారు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా ఆ దూడలు యొక్క విగ్రహాలను చేసుకొని మొక్కుతున్నారని దేవుడు కూడా సెలవిస్తున్నాడు కానీ అలాంటి హృదయాలు మనము మనుషులను మనము దేవులుగా మొక్కుతున్నామా మరి వాళ్ళు ఎంత జ్ఞానస్తులైనా కావచ్చు కానీ దేవుడితో సమానులు కారు ఆయనకిచ్చే ప్రయారిటీ ఆయనకి ఇవ్వాల మనుషులకు ఇచ్చేది మనుషులకు ఇవ్వాలి ఎందుకంటే దేవునికి ఇచ్చే మహిమను మనుషులకు ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఇస్తాము కానీ అతడు అతని మీద దేవిని ఉగ్రత ఇచ్చిన వారి కూడా దేవుని ఉగ్రత ఎందుకంటే అది ఆయనకు చెల్లకూడదు అందుకని మనుషులకు మనము ఎక్కువ మరి దేవునికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకూడదు దేవునికి మొదటి స్థానం ఇవ్వాల తర్వాతనే మనుషుడు అందుకనే ఇరవై నాలుగో వచనంలో ఈ హేతువు చేత వారు తమ హృదయము హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమాన పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు మరి ఆయన దేవుడని తెలిసి కూడా ఇన్ని వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే దేవుడు ఒప్పుకోడు కాబట్టి మరి ఏ విషయంగా వాళ్ళట ఈ హేతువు చేత వారు తమ హృదయములను హృదయముల దురాశలను అనుసరించి ఉన్నారంట వాళ్ళ హృదయంలో దురాశ అనుసరించి దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమాన పరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించిండు అంతే కదా మరి కొన్ని రోజులు మాత్రం దేవుడు కనిపెడతాడు ఎవరినైనా సరే కానీ మరి ఆయనకు అసాధ్యం ఏది లేదు కాబట్టి మనము దేవికి భయపడే వారిగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలా అట్టి వారు ఇరవై ఐదో దేవిని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి మరి ఈ విధంగా ఉంటే దేవుడు ఎలా సహిస్తాడు చీకటి కమ్మదా పాపము మనలో ఉంటే మన కళ్ళు చీకటితో మోసుకుపోతాయి కాబట్టి అందుకనే విషయ గ్రంథంలో అరవై అధ్యాయము రెండో వచనంలో అదే మాట అన్నాడు చీకటి జనములను కమ్ముతున్నదని మనము గ్రహించుకోవాలా అందుకని మనం సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వారు పూజి పూజించి సేవించి అంటాడు యుగ యుగముల వరకు ఆయనకు ఆయన స్తోత్వారుడై ఉన్నాడు ఆమీన్ కానీ ఇట్లా చేసినా కూడా ఆయన స్తోత్వారుడై ఉన్నాడు ఆమీన్ అంటాడు ఆయన దేవుడు ఆయన సజీవుడు ఆయన యుగము సజీవుడు కాబట్టి మనము ఆయనకు లోబడ ఉండాల ఎందుకంటే ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిగేడో వచనంలో నాలుగో అధ్యాయము పదిగేడవ వచనంలో ఏమంటున్నాడంటే కాబట్టి అన్య జనులు నడుచుకునున్నట్లు మీరిక మీదట నడుచుకున్న ప్రభు నందు సాక్ష్యమిచ్చుతున్నాను అంటు అవును మనము లోకం తట్టు లోకాన్ని అనుసరించి మన చుట్టాలలో బంధువుల మన ఫ్రెండ్ సర్కిల్లో ఇక్కడున్నప్పుడు ఒక రకంగా అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా మీరు ఉండకూడదని కాబట్టి అంటున్నాడు పదిగేడో వచనంలో కాబట్టి అన్య జనులు మీరు ఇక మీదట మీరిక మీదట నడుచుకున వలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుతున్నాను అయితే వారైతే అంధకారమైన మనస్సు గల అదే చీకటి మనసు అంధకారం అంటే వారైతే అంధకారమైన మనసు తమ హృదయ కాఠిన్యం తమలోనున్న అజ్ఞానము చేత దేవిని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు చూడండి వాళ్ళకు మనసులకు వ్యర్థత ఆ కలిగిందంట అయితే వారు ఎలాంటి అంధకార మనసు గల వారై మనసు గలవారై ఉన్నారు అంధకారమైన మనసు గల వారై ఉన్నారు తమ హృదయ కాఠిన్యము అని చెప్తున్నాడు కాఠిన్యం వలన అని చెప్తున్నాడు అజ్ఞానము చేత అని చెప్తున్నాడు అయితే జీవంలో నుండి వేరు చేయబడ్డారంట వాళ్ళు పొత్తిగా జీవములో నుండి వేరు చేయబడిన తమ మనస్సులను మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారంట వారు ఎట్టివారంట సిగ్గులు లేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామాత్వత్వమునకు అప్పగించుకునేది చూడండి మరి ఈ విధంగా ఈ లోకంలో నడుస్తున్నది కాబట్టి మనము ఆ పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనము గ్రహించాలా ఎందుకంటే మరి మనము ఆయనను అనుసరించి నడిస్తేనే ప్రతి విషయంలో ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు అచలించే వారిగా ఉంటాం ఎందుకంటే మనము ఆయన నామానికే మహిమ చెల్లించే వారిగా ఉండాలా రెండో కొరందిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో కొరంది నాలుగు నాలుగులో ఏమంటున్నాడంటే దేవుడు వాక్యం నేను ముగిస్తాను దేవిని స్వరూపి దేవిని స్వరూప్ సరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు శువార్త ప్రకారము ప్రకాశము వారికి ప్రప ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందంట చూడండి మరి వాళ్ళు పాపంలో ఉంటే గుడ్డితనము కలిగి మరి గుడ్డి ఉంటారు కాబట్టి దేవిని అందుకనే అంటున్నాడు దేవిని స్వరూపి అయ్యున్న క్రీస్తు దేవుతో సమానముగా ఆయన ఉన్నాడంట స్వరూపి అయ్యున్నాడు దేవిని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తనంట ఆయన మహిమను సువార్త కనపరుస్తుందంట మనం గ్రహించాల అక్షరాలు అందుకనే ఆయన మహిమను కనపరచు సువార్త ప్రకాశము సువార్త కూడా ప్రకాశిస్తున్నట్టు ప్రకాశము వారికి ప్రపా ప్రకాశింపకుండునట్లు ఆ యొక్క నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగజేషను మరి మన కనులు ఎలాగున్నాయి గుడితనంలో ఉన్నామా ఒకరికన్నా సువార్త ప్రకటిస్తున్నామా మనము వెలుగులో ఉన్నామా వెలుగు సంబంధులుగా మన హృదయంను అంధకారమై ఉన్నదా మన సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఇంటి విషయాలే ఉన్నాయా మనం గ్రహించుకోవాలా అదే ఐదో వచనంలో ఏమంటున్నాడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించనుగా కానీ పలికిన దేవుడే ఏమంటున్నాడు అంధకారం చీకటిలో నుండి అంట అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించి కూర్చిన జ్ఞానము యేసు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను ప్రైజ్లాడండి అందరికీ వంద ఇంత మంచి మాటలు మరి దేవుడు మన హృదయాలలో ఆయన ప్రకాశించాల మన హృదయాలలో ఆయన ప్రకాశించాల మనం ఎప్పుడు ఆయనను ఎరిగే వారిగా ఉండాలి గనపరిచే వారిగా ఉండాలి మనం మనుషులను గణపరచడానికి వీల్లేదు కాకపోతే ఒకరికి ఒకరు యుగులుగా ఎంచుకొనడి అన్నాడు అది ఒకరికొకరు వందనాలు చేసుకొనడి అన్నాడు కానీ మరి మనకు దేవుడే ముఖ్యము దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వాల ఆరో వచనంలో మేము మిమ్మను గూర్చి ప్రకటించు మమ్మను గూర్చి ఏమంటున్నాడంటే గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునట లేదు కానీ రీస్తియస్సును గూర్చి ఆయన ప్రభువని మమ్మును గూర్చి ఏసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుతున్నాము మేము ఆయన పనులము మేము జీతగాళ్ళము అని చెప్పుకుంటారు వాళ్ళు ఎంత తగ్గింపు జీవితాలు అందుకనే పౌరు కూడా అంటాడు నా ప్రాణమును కూడా నేను ఏ ప్రియముగా ఎంచుకునేటం ఆయన మహిమను నేను చూసిన కాబట్టి ఆయన నిజ స్వరూపాన్ని నేను తెలుసుకున్న కాబట్టి అంటున్నాడు మనము ఆయన స్వరూపాన్ని తెలుసుకొని మనము వెలుగుమయంగా ఉండాలని దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం గ్రహించుకోవాల తులసి ఒకటి తులసి ఒకటి పదమూడులో ఏమంటున్నాడంటే ఒక వాక్యం చూసుకొని విగుద్దాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క చూడండి ఎంత ధన్యత ఇది ఆయన నట మనలను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసినట దేనికి మైమకాలను గాక మరి ఇంత ధన్యత ఎవరికి మనము ఆయనను ప్రకటించిన ఆయన రక్తంలో కడగబడి శుద్ధులమైన మనము ఆయనను ప్రకటించలేకపోతున్నాం గ్రహించుకోవాలా మరి ప్రకటించే వారు ధన్యులు మరి ఆయన విధానములు ఆయన ప్రేమను ప్రకటించే వారికి మరి ఎప్పుడు దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉంటాడు మనం కూడా అలాంటి పని చేయాలా అదే పద్నాలుగు వచనంలో ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపన కలుగుతున్నది అని అంటున్నాడు అవును మనకు కలుగుతున్నది కలిగింది కాబట్టి మనము ఆయనను ప్రకటించే వారిగా ఉండాల పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు చూడండి ఆయన ఎట్లున్నాడు అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడట సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు తెలజనగా ఆకాశం అందున్నవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబెడను చూడండి ఆయన ఎందే సమస్తము ఉన్నది అందుకనే మొదట ఏమన్నాడు బంగారం నాది వెండి నాది సమస్తము నాది అన్నాడు అందుకనే ఆయన్న ఎందు సూచింపబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సూచింపబడను దేవునికి మహిమ కలుగునగాక మనం గ్రహించుకోవాలా ఎందుకంటే దేవుడు ఒకడే ఈ లోకంలో నమ్మదగినవాడు కాబట్టి మనము ఏ విషయమైనా కూడా ఆయనను ప్రార్థించి మాత్రమే మనం ఎక్కడ మనకు దేవుడు జయమనగస్తారు అందుకనే మరి మొదట యూధ గ్రంథంలో మాట్లాడిన మాటనే మళ్ళీ జ్ఞాపం చేసుకొని మించుకుందాం అయితే ప్రియులారా అంత్యకాలం ఉందూ తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు పరిహాసకులు ఉన్నారు ఎందుకంటే ఇది అంత్యకాలం భక్తిహీనమైన దురాశలతో ఉన్నారు మనుషులు కాబట్టి మన ప్రభువైన ఏసి పిస్తూ అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మీ హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రకంగా తిరిగాని దేవుడు సెలవిస్తుంటున్నాడు మరి ఈ మాటలు దేవుడు దీవించును కాక మరి వందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి నాయన కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువ మేము యోగ్యలము కాకుండా ఈ రక్తంలో కడిగిన మీ పరిశుద్ధ వాక్కులను మా నోటి తగిన ప్రభు మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి ప్రభు మీరాకటతే సమీపంగా ఉన్నది తండ్రి ప్రపంచంలో వాళ్ళ జరుగుతున్నాయి మా హృదయాలను ప్రభు మేము పరీక్షించుకొని మేము సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచుటకు మీ పరిశుద్ధాత్మను నడిపింపు మాకు అనుగ్రహించమని రాత్రి కాల సమయంలో మరి కేఎం వారి గ్రూపును అందరినీ వాళ్ళ కుటుంబాలను వాళ్ళ రాక సంబంధిత మీ గ్రూపులో భద్రపరచుకోమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాయి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను అందరికి వంద నాలుగు ప్రైజు రాడు ప్రైజురాడు యేసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన గ్రూప్ కు సదాకాలము తోడయ్యిండి నడిపించినగాక ఆమెన్ అందరికీ వందనాలు అందరికి